మహాభాగ్యం అంతకంటే వేరే సందేశం ఏం లేదు అయినా కూడా నేను ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఉగాది అని పలకడం కష్టం కదా అండి ఉగాది ఉగాది అంటే తేలిగ్గా ఉంటుంది కష్టపడక్కర్లేదు ప్రొనౌన్సేషన్ ఈ లాంగ్వేజెస్ అన్నీ ఇలాగే ఉంటాయి తేలిగ్గా ప్రొనౌన్స్ చేసి వా వాడుకలోకి వచ్చేస్తుంది కష్టంగా ప్రొనౌన్స్ చేసి అలా పక్కకి తరుగుతుంది అంటే కృష్ణ అనాలనుకోండి కష్టం కిషన్ అన్నాం తేలిక సో అలా ఎవ్రీథింగ్ లైక్ దాట్ యుగస్య ఆది యుగము అంటే ఒక విశిష్టమైనటువంటి కాలమునకు యుగము అనిపడు కృతయుగం కలియుగం అలాంటి పదాలు ఉన్నాయి కానీ సంస్కృతికి సంబంధించి ఒక విశిష్టమైన కాలఖండము ఆరంభమైతే ఆ కాలఖండము యుగము అనబడుతుంది అది ఆరంభమైతే అది యుగ ఆది అవుతుంది సాహిత్యంలో ఈ పదప్రయోగం ఉన్నది ఉదాహరణకి తెలుగు సాహిత్యం చూసినట్లయితే నన్నయ యుగము శ్రీనాథ యుగము అని ఇలా వర్ణిస్తారు నన్నయ్య యుగము అంటే నన్నయ్య గారితో ఆరంభించి ఆయన వేసిన ఏ కవిత కవిత యొక్క వరవడి కలదో ఆ వరవడిలో కవిత్వాన్ని చెప్పిన ఎంతోమంది మహాత్ములు గొప్ప గొప్ప కవులు ఉన్నారు ఆ పీరియడ్ అంతా కలిపేదో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ థౌజండ్ ఇయర్స్ దానికి నన్నయ్య యుగము అని పేరు ఆ తర్వాత శ్రీనాథ యోగము ఇది సాహిత్యవేత్తల యొక్క పరిశీలన నుంచి అలా వస్తుంది ఇంగ్లీష్లో కూడా చెప్తారు షేక్స్పియర్ జాన్సన్ కార్లైల్ ఇలా ఏవో కొన్ని యుగము అనే మాట వాళ్ళు వాడతారో లేదు తెలుగు తెలుగులో అయితే వాడతారు ఏం చే వాడతారా అలా ఉంటుంది అలా యుగము అనే పదాన్ని ఆ సెన్స్లో వాడుతూ ఉంటాం ఆది అంటే శ్రీరాముడు పట్టాభిషిక్తుడైనటువంటి రోజు అది ఒక యుగానికి ఆది కింద స్వీకరిస్తారు ఈ రోజు పట్టాభిషక్తుడయ్యాడు శ్రీరాముడు వాపసు వచ్చి పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసి వాపస్ వచ్చి పట్టాభిషక్తుడైనటువంటి శుభదినము రామరాజ్యమునకు నాంది పలికిన రోజు అందు గురించి ఇది ఒక ప్రధానమైనటువంటి కాలఖండం యుగాది తర్వాత యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు గారు ఆయనకి పట్టాభిషేకం అంటే మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించిన తర్వాత ఏ రోజు పట్టాభిషేకం ముహూర్తం పెట్టమంటే విద్వాంసులందరూ కలిసి ఏ రోజునైతే శ్రీరాముడు పటాభిశక్తుడైనాడో అదే ముహూర్తం పెట్టారు సో సరిగ్గా ఇదే రోజుని యుధిష్ఠిరుడు ధర్మరాజు గారు చక్రవర్తి స్థానాన్ని అలంకరించారు చాలా గొప్పగా రాజ్యాన్ని చేశారు యుధిష్ఠిర శకము మనం ఉంటుంది యుధిష్ఠిర శకమే తర్వాత విక్ర విక్రమార్క శకము ఇంకొకటి ఉండదు ఇవన్నీ యుగము యొక్క అది విక్రమార్క శకం గురించి నాకు పెద్ద వివరం తెలియదు యుధిష్ఠిర శకం ప్రకారం ఇప్పుడు వై ఐదు వేల కొన్ని సంవత్సరాల్లో మనం ఉన్నాము ఆ యుగము ఆరంభమైనది కనుక దానికి యుగా చేయట్లేదు అయితే ఈ వాటి నుంచి తొమ్మిది రోజులు వసంత నవరాత్రములు అని అంటారు తొమ్మిది రోజులు రాత్రి శబ్దానికి రోజు అర్థం సో తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు అని అర్థం ఆ తొమ్మిది రోజులు శ్రీరాముణ్ణి చాలా శ్రద్ధగా శరన్నవరాత్రములోని తర్వాత వస్తాయి దేవి ఉపాసన చేసి వాళ్ళు అక్కడ పూజాది చేసుకుంటారు ఇప్పుడు వసంత నవరాత్రములు ఈ తొమ్మిది రోజులు శ్రీరాముని యొక్క ఆరాధనని భక్తులు చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు శ్రీరాముని గురించి రామాయణంలో చాలా విస్తారంగా వర్ణిస్తారు వాల్మీకి మహర్షి అయితే వాల్మీకి మహర్షి చాలా చూపించి వర్ణిస్తాడు ఒక ఆదర్శ పురుషో ఆదర్శ వ్యక్తిగా పురుషోత్తమునిగా చూపించి అలాగే వర్ణిస్తాడు ఒక రక్షితా రక్షిత స్వస్య ధర్మస్య అని వర్ణించారు శ్రీరాముడు స్వస్య ధర్మస్య రక్షిత తన ధర్మమును రక్షిస్తాడు అంటే తాను ఏ పనిని చేయటం కర్తవ్యమై ఉన్నదో దానిని చాలా ఖచ్చితంగా ఆచరిస్తాడు అని వాల్మీకి మహర్షి రాముండ్రి గురించి అంటారు దాని మీద ఈ సందర్భం చూడండి అద్య ప్రకృతయర్వామి నరాధిపం అతస్వా యువరాజానం అభిషేక్ష్యామి పుత్ర అని అంటాడు అంటే దశరథ మహారాజు క్యాబినెట్ మీటింగ్ జరిపి తర్వాత అదే మీటింగ్ అయిన తర్వాత ఆ మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేస్తారు దశరథుడు రిటైర్ అవ్వటానికి శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడానికి ఆ తర్వాత సిటిజెన్స్ కౌన్సిల్ అని ఒకటి ఉంది ఆ సిటిజెన్స్ కౌన్సిల్ని సమావేశపరుస్తాడు వారికి వాళ్ళందరి అభిప్రాయాన్ని అడుగుతాడు సిటిజెన్స్ కౌన్సిల్ అంటే మన రాజ్యసభ లాంటిది సంథింగ్ లైక్ దాట్ సో ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ప్రధానమైన వ్యక్తుల్ని ఎన్నిక చేసుకుని వాళ్ళు కూర్చుని ఉండేటువంటి కౌన్సిల్ మొత్తం రాష్ట్రంలో దేశంలో ఉన్న వాళ్ళందరినీ హాల్లో కూర్చోబెట్టలేరు కదా అదేం వర్కౌట్ కాదు సో రిప్రజెంటేటివ్స్ కింద సిటిజెన్స్ కౌన్సిల్ ఉంటుంది వాళ్ళందరినీ సమావేశపరిచి వాళ్ళ అభిప్రాయాన్ని అడుగుతాడు దశరథ మహారాజు నేను రిటైర్ అవుదాం అనుకుంటున్నాను శ్రీరాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అడుగుతాడు అడిగితే వాళ్ళందరూ ఒక్కొమ్మడిగా స్టాండింగ్ ఓవేషన్ తోటి మీరు రిటైర్ అయ్యి రాముడికి పట్టాభిషేకం చేయండి అంటారు అంటే ఈయన వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళు సర్దుమణిగాక అంటాడు ఏమిటో నేను రిటైర్ అవుతున్నాను సంతోష ఏమిటి సంతోషం ఏమిటో అడుగుతాడు నేను వెళ్ళిపోతున్నాను అంటే అంతలా ఉల్లాసపడిపోతున్నారు మీరు అవి నా రాజ్యం అంత సందర్భమైన రాజ్యం అనేట అంటే అప్పుడు వాళ్ళలో కొంతమంది లేచి అబ్బాయి అలా కాదు మీ రాజ్యంలో మేము చాలా సుఖాన్ని అనుభవించినాము కానీ శ్రీరాముని యొక్క రాజ్యం ఇంకా కూడా అద్భుతంగా ఉంటుందని మేము ఎందుకునో ఆశపడుతున్నాము అని అంటారు అక్కడ ప్రసంగం చాలా అందమైన ప్రసంగం సో ఎనీవే సిటిజన్స్ కౌన్సిల్ ప్రజాపరిషత్తు అంటారు అది కూడా శ్రీరామ పట్టాభిషేకానికి పర్మిషన్ ఈ పర్మిషన్లు అనే అయిన తర్వాత ఆ సమావేశం పూర్తయ్యాక వశిష్ఠ మహర్షిని పిలిచి ఈయనే ముహూర్తం పెడతాడు ముహూర్తం పెట్టేస్తాడు ఏదో ఆ మాత్రం పరిజ్ఞానం ఆయనకే ఉన్నది ఆయన కొన్ని ప్లాన్స్ అది వేసుకుంటాడు అయోధ్యాకాండంలో వస్తుంది విస్తారంగా ఈ వివరణ అంతా కూడా ఎనీవే కమ్యూనిటి పాయింట్ ఆయన శ్రీరాముడిని పిలిపిస్తాడు శ్రీరాముడు వస్తే అద్య ప్రకృతయ సర్వా స్వామిఛంతి నరాధిపం నీకు పట్టాభిషేకం చేయాలి నువ్వు నా కొడుకు నీకు పెద్ద కొడుకు నీకు పట్టాభిషేకం చేయాలని నాకు కోరిక ఉంది అని అండవు షీ డెంట్ థాట్ లైక్ దాట్ ఆయన ఏమంటాడంటే ఈవేళ సిటిజన్స్ కౌన్సిల్లో నాకు ఒక సంగతి అర్థమైంది జనానికి అందరికీ కూడా నిన్ను మహారాజుగా దర్శించాలని కోరికగా ఉన్నది ఆయనకే ఉంది కోరిక కానీ తన వ్యక్తిగతమైన కోరిక విషయం అలాంటి పెట్టాడు మొత్తం సమాజం కూడా నిన్ను రాజుగా దర్శించాలని అభినషిస్తోంది అతస్త్వా యువరాజానం నువ్వు ఆల్రెడీ యువరాజు యువరాజ యువరాజస్థానం అదొక పొజిషన్ ఈయన తర్వాత ఈయన అవుతాడు అని ఇప్పుడు మఠాల్లోనూ పెద్ద పెద్ద స్వామీజీ ఆయన కింద ఇంకో చిన్న స్వామీజీ ఎలా వెయిటింగ్లో ఉంటారు అలాగే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటారు అదేవిధంగా మహారాజు యొక్క పెద్ద కుమారుడు యువరాజుగా ఫిక్స్ అయి ఉంటాడు కాబట్టి యువరాజుగా ఉండనే ఉన్నాడు అతస్త్వా యువరాజానం యువరాజు అయిన నిన్ను ఏ పుత్రక అభిషేక్ష్యామి ఈనాడు సింహాసనంపై నేను అభిషేకం చేయాలనుకుంటున్నాను సో తెల్లవారితే అభిషేకము కాబట్టి ప్రిపేర్ కావాల్సింది అని చెప్తాడు చెప్తే ఓకే సరేనండి నాన్నగారు అని నమస్కారం చేసి వచ్చేస్తుందా వచ్చేసి కౌసల్య దగ్గరికి వెళ్ళి ముందు కౌసల్య దగ్గరికి వెళ్తాడు ముందు సీతాదేవి దగ్గరికి వెళ్ళడం మర్యాద కాదు సీతాదేవి కెన్ వెయిట్ సో కౌసల్య దగ్గరికి వెళ్ళి చెప్తాడు ఏమని చెప్తాడంటే అంబ పిత్రానియుక్తోస్మి ప్రజాపాలన కర్మణి భవితాశ్వోోభిషేకోమే యామే శాసనమిటూ చాలా సరళంగా ఉంటాయి శ్లోకాలు వాల్మీకి శ్లోకాలంత తేలికి ఇంకేదీ ఉండదు కొద్దిపాటి సంస్కృతం తెలిస్తే దాని సర్పడుతుంది సో హే అంబా పిత్రానియుక్తోస్మి నాన్నగారు నాకు ఒక పూచిని ఒకదాన్ని అప్పచెప్పారు ప్రజాపాలన కర్మణి ప్రజలను పాలించుట అనే కర్మ ఎందు అనే పనిని నాకు అప్పచెప్పారు చూడండి ఎలా తీసుకుంటారు శ్రీరాముడు దాన్ని ఎలా దర్శించాడో నేను రేపటి నుంచి కింగుని కాపోతున్నాను అన్న అందాయన రేపటి నుంచి నేను ఒక పనిని ఒక కర్తవ్యాన్ని నిర్వహించబోతున్నాను ఏమిటా కర్తవ్యము అంటే ప్రజలను పాలించుటా అనే కర్తవ్యము సో ప్రతిదీ కర్తవ్యమే కానీ స్టేటస్ ఆర్ పొజిషన్ అనే మాటలకే కావు లేదు ఎక్కడా సో భవితాశ్వోభిషేకోమే సో నాన్నగారు చెప్పిన దాన్ని చూస్తే రేపు ఉదయం నాకు అభిషేకం అవుతుంది కథామే శాసనం దిగు సో ఇది నాన్నగారి యొక్క అనుజ్ఞ ఆజ్ఞ కాబట్టి దాని ప్రకారంగా రేపు ఉదయం అభిషేకం అని ఈ సమాచారాన్ని వాళ్ళ అమ్మగారికి చెప్తారు సరే ఆవిడ చాలా సంతోషిస్తుంది ఆటోమేటిక్గా అయిపోతుంది సరే ఇదొక ఇదొక పెద్ద ఘట్టం కొన్ని అధ్యాయాలు సుమారు ఒక యాభై సర్కల్లో అయోధ్య కన్నా జల పెద్దది సుమారు విస్తృతంగా ఇక్కడ ఉన్న వ్యవస్థ అంతా మీరు ఎరువుదురు సరే దశరథ మహారాజు గారు కైకేయి దగ్గరికి వెళ్తాడు ఆవిడ వరాలని కోరు ఆయన అంటాడు కైకేయితో ఆ ప్రసంగం అంతా అయిన తర్వాత వేదై బ్రహ్మచర్యై గురుభిశ్చోపకర్షిత భోగకాలే మహత్కృచ్ఛం పునరేవ ప్రపక్ష్యతే అని కై కైకేతో అంటున్నాడు కైకేయి శ్రీరాముడు ఇప్పుడు సుఖపడలేదు ఎందుకంటే ఐదేళ్ళు రాగానే అక్షరాభ్యాసం చేసి ఏడో ఏడు రాగానే ఉపదయం చేసేసి గురుకులంలో పెట్టేసాం గురుకులంలో పెడితే అక్కడ గురువులు వేదాలని వీడి చేతను వల్లి వేయిస్తూ సో అలా పొద్దు నుంచి రాత్రి దాకా వేదాలని వల్లి వేయటమే వేద ఇష్ట వేదాలని వల్ల అయిన తర్వాత హాయిగా ఇంటికి వచ్చి అంతఃఫురంలో పడుకోగలుగుతాడా అది లేదు బ్రహ్మచర్య సో గురుకుల వాసము బ్రహ్మచర్య నియమములను పాటించవలసినదే వాడు ఎంతటి ధనవంతుడైనా అవచ్చు మహారాజ కుమారుడే అయినా కూడా బ్రహ్మచర్యాశ్రమ ధర్మాలని పాటిస్తూ ఉండటము అవి పాటించేవాడు గురుభిష గురు శుశ్రూష కూడా చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వేదాధ్యయనం అయిన ధనుర్వేదాచార్యుల దగ్గరికి పంపించాము ఈ రాముణ్ణి వాళ్ళు ఈని ఫిజికల్ ఎక్సర్సైజెస్సు తర్వాత ధనుర్వేదానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకునే దానికోసమని ఉపకరిషిత ఎంతో కృషింపజేసి ఇట్లా ఎన్నో కష్టాలకి గురి చేశారు అవన్నీ అతను కష్టపడి నేర్చుకున్నాడు ఇప్పుడు నవ్ ఇస్ ది టైం ఏమిటి టైము అంటే వివాహం పూర్తయింది భార్యతో కలిసి చక్కగా చిలక బోరింకల్లాగా ఇటు అటు పిక్నిక్లు హనీమూన్స్ అన్నీ అయ్యాయి ఇప్పుడు ఇంకా పట్టాభిషిక్తుడైనట్లయితే సో మహారాజు అనే స్టేటస్ వస్తుంది కొంత సుఖాలను అనుభవిస్తూ రాజమర్యాదలను రాజభోగాలను అనుభవిస్తూ ప్రజాపాలన కూడా చేస్తాడు అని నేను ఆశపడ్డాను సో భోగకాలే తీరా కొంచెం విశ్రాంతి తీసుకునే సందర్భం వచ్చేప్పటికీ నీ కోరిక పుణ్యమాని నీకు ఇచ్చిన వరాల పుణ్యమాని అతనికి చాలా పెద్ద కష్టము రాబోతోంది అని వాపోతాడు పశపథ మహారాజు నాలం ద్వితీయం వచనం పుత్రోమాం ప్రతిభాషితుం నాకు తెలిసినంతలో నేను కనుక ఒక వచనాన్ని చెప్పి నువ్వు ఇలా చెయ్యి రామా అంటే అతడు తిరిగి అదే అది సందర్భంగా ఉంటుందో ఉండదోనండి నాన్నగారు అనే సమాధానం ఎదురు సమాధానం అతను చెప్తాడని నేను అనుకోను ఎందుకంటే నా అనుభవంలో అలా లేదు అతడు స వనం ప్రవ్రజే చుక్తే వాఢ నిత్యేవక్షి హే రామా నువ్వు వనానికి వెళ్ళి వనానికి వెళ్ళవలసింది అని చెప్పినట్లయితే ఇంతకుముందు నీకు అభిషేకం చేస్తానంటే బాఢమ్మన్నాడు సరేనండి నాన్నగారు ఉన్నాడు ఇప్పుడు కనుక మళ్ళీ నేను వనానికి వెళ్ళమని అంటే మళ్ళీ బాఢమ్మనే అంటాడు బాఢం ఇచ్చేవక్ష్యతి బాఢం మాత్రమే అంటాడు ఇంకేమీ అంట బాఢమ్మంటే సరే అనే తప్పించి అరే మీరు అభిషేకం ఉన్నారు ఇప్పుడు వనం ఇంత మార్పుకి సందర్భం ఏమిటండి నాన్నగారు కొంచెం ఏమిటో వివరించండి నాకు అని అడగచ్చు తప్పేం అడగడం అలా అడిగినంత మాత్రాన వనం తండ్రి మాటని కాదన్నట్టు కాదు కానీ అతను అలా అడగడం పాఠమిచ్చేవక్ష్యుడు పాఠమ్మనే అంటాడు ఎది మే రాఘవ కురం గచ్చేతి చోదిత ప్రతికూలం ప్రియం మే సు వత్సహకరిషి నేను రాముణ్ణి పిలిచి హే రామా నేను ఇలా వరం ఒకటిచ్చానయా ఆ వరాన్ని నిలబెట్టడం కోసమని నా మాటను నిలబెట్టడం కోసం నువ్వు వెళ్ళు అను వంటే అని నేను చెప్పినప్పుడు నాన్నగారు అదేమిటండి అలా మాట్లాడతారు ఆ సందర్భంగా నేను ఎలా వెళ్తాను వనానికి మీరు మాట విడడం నేను వనానికి వెళ్ళడం ఏమిటి సందర్భం ఉందా దీనికి అసలు అని కనుక అతను రిఫ్యూజ్ చేసినట్లయితే నేను మహానందపడతాను సో ప్రతికూలం ప్రియం మే ఇచ్చిన ప్రతికూల సమాధానము నాకు చాలా ప్రీతిని కలిగిస్తుంది టు నటు వత్సష్కరిష్యతి టు బట్ హీ వోట్ డూ దాట్ అలా చేయడు నేను చెప్పిన దాన్ని పాలించడానికే ప్రయత్నం చేస్తాడు తప్పించి ప్రతికూలంగా ఎన్నడూ చెప్పనే చెప్పడం అయ్యో ఎంత దురదృష్టం అని బాధపడతాడు సో తర్వాత ఆయన ఇంతట్లోకి రాముడిని పిలుస్తారు పిలిస్తే రాముడికి సమాచారం చెప్తారు ఏమని నీవు వనవాసానికి వెళ్లాల్సి ఉంటుంది అంటే అప్పుడు ఆయన తదప్రియమిత్రఘ్న వచనం మరణోపమం శృత్వా నవీవ్యథే రామ శ్రుత్వా అంటే ఆ వాక్యాన్ని విని రామ నవీవ్యథే రాముడు భయపడలేదు దుఃఖించలేదు యథ అనే ధాతువుకి రెండు అర్థాలు ఉన్నాయి యథ అంటే భయపడలేదు అదేమిటిది ఎడవుకి వెళ్ళిపోతే అడవిలో అక్కడ పులులు ఉంటాయి సింహాలు ఉంటాయని భయపడలేదు లేకపోతే అడవికి వెళ్ళిపోతే మళ్ళీ రాజ్యం ఊడిపోతే మళ్ళీ రాజ్యం చేతికి రాదో తర్వాత మళ్ళీ అసలు ఎప్పుడైనా మళ్ళీ అయోధ్యకి రావడం ఉందా అక్కడ ఏమవుతుందో అని ఈ విధంగా ఫ్యూచర్ గురించి ఏ రకమైనటువంటి భయాన్ని పడలేదు తర్వాత ఇంత కష్టం వస్తుందే అనే పెట్టుకోలేదు దుఃఖాన్ని కూడా పొందలేదు ఏ ఆ వచనాన్ని గురించి మహాకవి వాల్మీకి అంటాడు అప్రియం వచనం చాలా ఇబ్బందిని కలిగించే వచనం అదే అనుకూల వచనం ఏం కాదు అడవికి వెళ్ళు అంటే అడవిలో ఉండాలంటే ఆ రోజుల్లో చాలా కష్టమైన విషయం పద్నాలుగు సంవత్సరాలందులో సో అంతటి అప్రియమైన విషయాన్ని ఇప్పుడు బస్సులో మీరు ప్రయాణం చేస్తున్నారనుకోండి మీ సీటు నాకు ఇవ్వండి అయినా ఎవడైనా అడిగితే మనం సీట్ ఇవ్వటానికే సందేహిస్తాం అప్పు ఇంకా గంట సేపు ప్రయాణం చేయాలి ఈ సీట్ ఇచ్చేస్తే మనం నిలబడడం కష్టమవుతుందని మనం చాలా అప్రియమైన వచనంగా భావిస్తాం అలాంటిది పద్నాలుగు సంవత్సరాలు ఈ రాజ్య పట్టాభిషేకం వాయిదా వేసి అడవికి అంతకంటే అప్రియమైన వచనం ఇంకొకటి ఉండదు పైగా మరణోపమం అది మరణంతో సమానం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యంలో నివాసం చేసి అక్కడ ఉండే రాక్షసుల బారి నుండి క్రూర జంతువుల బారి నుండి తప్పించుకుని మళ్ళీ ప్రాణాలతో వెనక్కి రావడం అన్నది హూ నోస్ ఇట్ వర్చువల్లీ ఏదో నికోబార్ అండమాన్ జైలుకు పంపించేవారు బ్రిటిష్ వాళ్ళు అక్కడి మళ్ళీ వీడు ప్రాణాలతో వస్తాడనే నమ్మకం ఏం అలా ఉండి సో మళ్ళీ రాముడు కులాసాగా వెనక్కి వస్తాడని చెప్పడం కష్టం కాబట్టి మరణోపమం మెత్తిమీద పిడుగుబడి తద్వారా మరణం సంభవిస్తే అది ఎటువంటి ఘట్టమో ఘటనయో ఈ వచనం కూడా అటువంటిది అంతటి భయంకరమైన వచనాన్ని విని కూడా రామహాన అభివ్యతే రాముడు ఏమీ దుఃఖాన్ని కానీ పొందలేదు అంటే పోనీ ఆయనకి చేతకాదేమో దశరథుణ్ణి ఎదిరించడానికి కానీ లేకపోతే పరాక్రమం కానీ లేక అలాగా నోరు మూసి పుట్టుకున్నాడు అంటే నో ఇట్స్ నాట్ లైక్ దట్ అమిత్రఘ్న శత్రువు ఎద్రవాడు శత్రువు అని కనుక ఆయన మనస్సులో పడిందంటే వాడిని సంహరించి తీరుతాడు నిర్మోహమాటంగా ఇంకా వాడు తిరుగు వాడు ప్రాణాలతో బతికుండే ప్రసక్తే లేదు అంతటి మహావీరుడు అయ్యుండు కూడా సో అవసరమైతే మొత్తం అయోధ్య సామ్రాజ్యంలో తనని వ్యతిరేకించి వాడిని ప్రతి వాడిని కూడా పరాజిత పరాభవించి తాను సింహాసనాన్ని అధిష్ఠించగలడు అంతటి ధనుర్విద్య పారంగతుడ ఉండి కూడా ధర్మం కోసము తన సుఖాలను తన తనకు రాబోయేటువంటి గొప్ప అధికారాన్ని తృణప్రాయంగా త్యజించి ఆయన అడవికి వెళ్ళిపోతాడు ఆయన దశరథ మహారాజు చెప్పినప్పుడు ఆయన ఏమంటాడంటే ఆయన రిప్లై ఏవమ వస్తు గమ్యామి వస్తు మహన్యుత అని అంటాడు అంటే దశరథ మహారాజు గారు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయబోతే అంటే సాక్షాత్గా ఆయన చెప్పరు కైకేయి చెప్తుంది కైకేయి ట్రైస్ టు గివ్ సమ్ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లమేషన్ అవ్వతే ఆయన అంటాడు ఏం పర్వాలేదమ్మా ఏవమస్తు కానీ అలాగే కానీ దజన్ మ్యాటర్ యూ నీడ్ నాట్ ట్రై టు జస్టిఫై అవర్ సెల్ఫ్ ఆర్ అని సచ్ నాట్ నెససరీ సో తల్లికి కొడుకు దగ్గర జస్టిఫై చేసుకోవాల్సినటువంటి అవసరమేమున్నది తల్లిదండ్రులకి అటువంటి బాధ్యత ఏమీ లేదు ఏవమస్తు ఇప్పుడు నేను చేయాల్సిందేముంది వనం వెళ్ళి అక్కడ పద్నాలుగు సంవత్సరాలు నివసించడమే కదా నో ప్రాబ్లం అహం గమష్యామే వనం వస్తు మహన్వితహా ఇదో ఇక్కడి నుంచే ఇక్కడి నుంచే మళ్ళీ ఇంక ఇంకో తోటికి ఎందుకు ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ హీర్ ఇట్ నేను వనానికి వెళ్తాను వెళ్ళాక నివాసం చేస్తాను నేను కాదు భరతుడికి పట్టాభిషేకం అవడం కంటే నాకు వేరేమో ఆనందకరమైన విషయమేం కాదు అని చాలా సరళంగా చాలా సునాయాసంగా తనకు వచ్చేటువంటి అధికారాన్ని భోగాన్ని స్టేటస్ని కూడా ఆయన పరిత్యాగం దాని స్థానంలో చాలా కఠినమైనటువంటి వ్రతాన్ని పద్నాలుగు సంవత్సరాల వనవాస వ్రతాన్ని స్వీకరిస్తాను అంటే కేవలము పూర్ణ వైరాగ్యము పూర్ణ వివేకము ఉన్నటువంటి పురుష మానవుడు మాత్రమే అంత పనిని చేయగలుగుతాడు ఆయన ఒక మానవుడిగా చేస్తాడు ఆ సో అది ఆ త్యాగశీలము ఆ ధర్మబద్ధత ధర్మము నుండి నిబద్ధత వీటి కారణంగా మనము శ్రీరాముని ఈనాటికి స్మరిస్తున్నాం కేవలము రామ అనే నామాన్ని స్మరించినంత మాత్రాన హృదయము పవిత్రమవుతుందని శాస్త్రం చెప్తుంది కనుక సమయం ఉన్నప్పుడల్లా మనస్సులో రామనామాన్ని స్మరించటము హరే రామ హరే రామ అనే మంత్రాన్ని భావన చేస్తూ ఉండటము అంతకంటే గొప్ప సాధన కానీ మహాపుణ్యం కానీ యజ్ఞం కానీ మరొక చే కాబట్టి ఉగాది సందేశం అదే సందేశం ఓం సర్రీ గురుభ్యో నమరి ఓ సయోయవతు సహస్విధీస్ వేదమూచ్యాచార్యవాసి ఆ భాష్యం వేదం అనూచ్య అధ్యాప్య ఆచార్య అిష్యం అనుశాస్తి గ్రంథగ్రహణా పశ్చాత్ శాస్తి తదర్థం గ్రాహయతి వేదం అనూచ్య వేదమును బోధించి అధ్యాప్య అధి అధ్యయనము చేయించి అధ్యాప్యచ్చ్ హేతుకర్త అంటే ప్రేరణ కారయత్వ చేయించి ఇప్పుడు ఈ వేదం దగ్గరికి వచ్చేప్పటికి అనూచ్యా అని అంటారు ఎందుకంటే వేదం నేర్చుకునే పద్ధతి ఎలా ఉంటుందంటే గురువు ఉచ్చరిస్తాడు అను దానిని అనుసరించి మీరు ఉచ్చరిస్తా అంత అనూచ్య సో ఎక్కడ చూసినా అనూచ్యా అని అది వేదం యొక్క నేర్చుకునే పద్ధతి అని తెలిసిపోతుంది విశిష్టమైన పద్ధతి ఇక్కడ ఇలాగ సర్వత్రా ఉండదు గితాద్రులకు అయితం మీద రాసుకోవడం ఆయన రాస్తారు మీరు నోట్ చేసుకుంటారు ఇంటికెళ్ళి చదువుకుంటారు అలా ఉంటుంది ఇది అలా ఈ వేదం దగ్గరే ఈ విశిష్టత గురువుగారు ఓసారి అంటారు మీరు రెండు సార్లు అంటారు బాగా నడుస్తూ ఉంటుందండి మొత్తం వేదం దానికి అమూచ్య అని పేరు విజేతనే శంకర్ల దానికి అధ్యాప్య అంటే అధ్యయనము చేయించి నడిపిస్తారు చూడండి అలా ఉంటుంది వేదం ఈయనంటూ ఉంటే మిగతా వాళ్ళ విద్యార్థులు అంటూ ఉంటారు ఆ విధంగా అధ్యయనం చేయించి ఆచార్య ఆచార్యుడు అంతేవాసినం వేదమును వచ్చి ఆచార్య అంతేవాసినం అనుశాస్తి అని కదా వాక్యం సో అంతేవాసీనం అంటే శిష్యం ఇత్యర్థ అంతే సమీపే వసతి ఇది అంతేవాసి గురువు గారు ఉన్న ఉంటాడు టేస్ కాలం లాగా నాలుగు పీరియడ్లు ఉంటే డేస్ కాలం నడుస్తున్నాను నాలుగు చెప్తారు వీళ్ళు వెళ్తారో ఎవరిదైనా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు వెళ్ళి వీళ్ళు వెళ్తారు మిగతా టైం అంతా కులాసాగా విశ్రాంతిగా ఉంది కదా విద్యార్థులైతే కష్టపడి చదువుకుంటే పైకి వస్తారు కానీ సాధారణంగా కులాసాగా ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది యూనివర్సిటీస్లో వాతావరణం ఎలా ఉంటుందంటే ఏదో విశ్రాంతి గృహాలాగా ఉంది కష్టపడి చదివేసుకుంటున్న వాతావరణం ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్తేనో లేదో ఆఫీస్కి వెళితేనో మీకు కనపడే వాతావరణం యూనివర్సిటీకి వెళ్తే కనపడదు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళారనుకోండి అయితే సమ్ నాన్ చారిట్గా ఇటు రెండు నాలుగు అడుగులు వేస్తూ తింటు ఉంటారు ఉపాధ్యాయులు ఎవరైనా కనపడతారంటే ఐదుగురు ఉపాధ్యాయుల డిపార్ట్మెంట్లో ఉంటే ఒకళ్ళు కనపడతారు అలా మిగతావారు అంటే మిగతావారు క్లాసులు ఇప్పుడు లేవు క్లాసులు ఉన్నప్పుడు ఈజీ గోయింగ్ వ్యవహారం అలా ఉంటుంది అలా ఉన్నట్టుగా భాష అనేవే ఇక్కడ పరిస్థితి అలా కాదు అంతే వాసి గురువుగారితో ఉంటాడు అక్కడే మకానికి వేస్తాడు ఆయన భోజనమే చేస్తూ ఉంటాడు ఆ విధంగా అంతేవాసి ఉంటారు చ బాగా చదువుతుంది శిష్యుడు అని అర్థం శిష్యుడు అటువంటి శిష్యుడికి వేదం అంతా బోధించేసేడు అంతా అయిపోయింది ఉపనిషత్వ దిగ్రీకి వచ్చేవంటే ఇంకేముందని వేదం అంతా బోధించే అణు శాస్తి అంటే పశ్చాత్ తరువాత చాలాసార్లు చెప్పారు మీకు అణువు అన్న తర్వాత కూడా అంతే గురువు గారు తర్వాత శిష్యుడు ఉచ్చరిస్తాడు అనుభవము అన్నదానికి కూడా అణు అంటే పశ్చాత్ అర్థం తరువాత పీచే పశ్చాత్ నుంచే పీచే వచ్చింది హిందీలో వెనుక ఇక్కడ మనకి ఇక్కడ ఒక వెనుక అంటే తర్వాతనే కదండి సో పశ్చాత్ అను శాస్తి అను అంటే పశ్చాత్ తరువాత దేని తర్వాత గ్రంథ గ్రహణాత్ ఈ గ్రంథాన్ని చదువు గ్రహించిన తరువాత గ్రహించడం ఈయనిస్తాడు ఆయన తీసుకుంటాడు సో ఇవ్వడము గ్రహించడము అనే ఉంటుంది ఈ వాక్యములు అది అలాగే ఉచ్చరిస్తో తెలుసుకుంటాడు కదా సో గ్రంథమును అధ్యయనము చేసిన తరువాత అని అర్థం అము అంటే శాస్తీ అంటే శాసించుచున్నారు ఏమిటి శాసించడము అంటే తదర్థం గ్రాహయటి ఇచ్చారు ఈ గ్రంథము ఏదైతే ఇచ్చాడో అంటే వాక్యాలు వల్లింపజేసాడే వేద మంత్రాలని వల్లింపజేసాడు వాటి అర్థాన్ని బోధిస్తున్నాడు అని అర్థం శాస్తీ అంటే ఎందుకంటే గ్రంథము ఇవ్వడము ఆ తర్వాత అర్థము ఇది వైదిక అధ్యయనంలో ఉండే విశిష్టత ఇప్పుడు మీరు నోటన్స్ లాస్ చదవాలనుకోండి ముందు ఏం చేస్తారు ఆ లాస్ అర్థం చేసుకుంటారు బాగా విషయం అంతా తెలిసిన తర్వాత ఆ తర్వాత స్టేట్మెంట్ని బైహార్త్ చేస్తారు ఎక్కడైనా అంతే బైనామియల్ తీరం మీకు స్టేట్మెంట్ బైహార్త్ చేయాలి లేకపోతే లెక్కలు చేయడం కుదరదు కానీ బిఫోర్ ట్రైయింగ్ టు రిమెంబర్ ది స్టేట్మెంట్ వాట్ యూ డూ ఈజ్ యూ అండర్స్టాండ్ ది స్టేట్మెంట్ దెన్ యూ రిమెంబర్ ప్పుడు అండర్స్టాండింగ్ వల్ల రిమెంబరింగ్ ఈజీ అవుతుంది కూడా దట్ ఈజ్ హౌ ఆల్ స్టడీ కోర్స్ బట్ నాట్ ఇన్ వేద వేదంలో రివర్సు అండర్స్టాండింగ్తో సంబంధం లేదు ముందు మీరు కంటస్థం చేయడం అని విధానం మీరు మేధా సూత్రం చదివారు దాని అర్థం మీరు ఏం తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోవడం దాని గంభీరమైన దాంట్లో అర్థం అంతా ఎక్కడ తెలుసుకున్నారో తెలుసుకోవడం తర్వాయే తర్వాత తెలుసుకుంటారు కంగారు లేదు ముందైతే మేధాశక్తులు చదవడం అయిపోయింది అలాగే ఉంటుంది వేదం అంతా కొంతమంది ఏం చేస్తారంటే వేదం అంతా అధ్యయనం చేసి అర్థం ఆ అర్థం మాకు అక్కర్లేదు చాలు కొను చాలని అక్కడతోటి ఆగిపోతారు కూడా టు దక్స్టెంట్ దే గోఫనీ దే బైహార్ట్ ది ఎంటైర్ వేదం వితౌట్ నోయింగ్ ద మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ సేఫ్ దే టేక్ వౌ నాట్ టు నో ఈవెన్ వన్ మీనింగ్ ఆఫ్ వన్ వర్డ్ అర్థశక్రవహాన్ని అర్థం అనేది దగ్గరికి రాని ఒక అనవసరం అర్థం లేదం లేదు చక్కగా మంత్రాన్ని వల్లిస్తూ కూర్చోడమే గణానాంత అర్థం కూడా చెప్పడానికి వీలు లేదు అర్థానికి మనకి సంబంధం లేదు అలా ఎంతో మంది విద్వాంసులు ఉంటారు లైక్ దట్ సో దట్ ఈ ఓకే డూ ఏ పర్టికులర్ కైండ్ ఆఫ్ సర్వీస్ అండ్ అదొక తపస్సు మంచిది బట్ ఇక్కడ అలాగ ఉండదు శాస్త్రంలో శాస్త్రం యొక్క దృష్టికోణం అది కాదు విద్వాంసులు ఏమంటారంటే కేవలము మంత్రాలని వలించి అర్థం తెలుసుకోవడం దూరమైనటువంటి పరిస్థితి అధీతవేదిజ్ఞాసాకృత్వాతవ్య దీన్ని బట్టి గ్రంథగ్రహణమైన తర్వాత అర్థాన్ని ఆయన చెప్తున్నాడు వీళ్ళు తెలుసుకుంటున్నాడు అనే వాక్యాన్ని బట్టి మనకు ఒక సంగతి అర్థమైంది అత అవగమ్యే అంటే ఇట్ ఫ్రమ్స్ అస్మాత్ ఫ్రమ్ దిస్ అవగమ్య తెలియబడుతోంది ఏమైనా తెలియబడుతోంది నా సమావర్తితం సమావర్తనము అనే పేరు విన్నారు ఎప్పుడైనా సమావర్తనము అంటే కాన్వకేషన్ అని వస్తుంది స్నాతకము అంటారు ఈ స్నాతకం అనే మాట రెండు చోట్ల వినపడుతుంది ఒకటి కాన్వకేషన్ అప్పుడు స్నాతకోపన్యాసము అనే మాట వినపడుతుంది ఎవరో ఫలానా ఆయన వచ్చి స్నాతకోపన్యాసం ఇచ్చేరణ మొన్నటి పేపర్లో వేస్తారు తర్వాత అక్కడ కూడా మీకు బ్యానర్లో స్నాతకోపన్యాసము బ్యానర్ కడతారు అక్కడ వినపడుతుంది పెళ్లికి ముందు స్నాతకము అని ఒక కార్యక్రమం మనకు వివాహం ఇది ఇది అందరికీ తెలుసున్న స్నాతకం ఇది పెళ్లి స్నాతకం ఈ యూనివర్సిటీ స్నాతకం కొంతమందికి తెలుసుకుని కొంతమందికి తెలుసు సమా దానికే మరో పేరుంది దాని పేరు సమావర్తన స్నాతకము అన్న అర్థం అవుతాయి దాని అర్థం ఏంటంటే వే చదువు పూర్తి చేసుకుని వివాహం చేసుకోవాలని నిశ్చయం చేసుకుని వాపస్సు వచ్చుట సమావర్తన వాపసు వచ్చుట అన సో గురుకులానికి వెళ్తాడు ఎనిమిదో ఏటో పదో ఏటో వెళ్తాడు ఓ పదేళ్ళు పన్నెండేళ్ళు అక్కడ చక్కగా అధ్యయనం చేస్తాడు అప్పుడు ఇరవై రెండేళ్ళు ఎంతో వస్తుంది వివాహం చేసుకునే వయస్సు వస్తుంది ఆ వయస్సుతో పాటుగా విద్య కూడా వచ్చి ఉంటుంది విద్యావంతుడు అయ్యి తన కాళ్ళ మీద తాను నిలబడే శక్తి కలవాడయ్యి వివాహం చేసుకుంటే శోభ కదా సో అన్ని పరిస్థితులు సక్రమంగా సెటరైట్ అవుతాయి అప్పుడు వాపసు వస్తాడు వాపసు వచ్చి వివాహం చేసుకుంటాడు సో ఆ అంటే గురువుగారు డిక్లేర్ చేస్తారు యు ఆర్ గ్రాడ్యుయేటెడ్ యూ గ్రాడ్యుయేట్ మీ గ్రాడ్యుయేషన్ పూర్తయింది అని డిక్లేర్ చేస్తారు దాని పేరు సో అటువంటి సమావర్తితవ్యం నా సమావర్తితవ్యం అలా వెనక్కి వాపసు వచ్చేయటం గురుకులం నుంచి నిష్క్రమించటం అనే పనిని చేయకూడదు ఎంతవరకు చేయకూడదు ధర్మ జిజ్ఞాసాం అకృత్వ గురుకులాత్న సమావర్తిత్యం గురుకులం నుంచి వెనక్కి రాకూడదు అంటే ఇంకా గురుకులంలోనే ఉండాలి ఎంతవరకు అంటే ధర్మ జిజ్ఞాసాం అకృత్వం జిజ్ఞాస అంటే విచారము ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ధర్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకోకుండా అంటే వేదంలో చెప్పింది ధర్మమే ఆ అర్థం మనకి తెలియదు మనకి ధర్మం ఏం తెలిసినట్టు వేదంలో అన్ని ధర్మాలు వేదంలోనే ఉంటాయి వేదోఖిలో ధర్మ మూలం మొత్తం వేదం అంతా ధర్మానికి మూలమదే కానీ వేద గ్రంథం బుర్రలో ఉంది కానీ ఆయనకి దాని అర్థం తెలియదు తెలియకపోతే ధర్మం తెలియనట్టే ఆ ధర్మాన్ని తెలుసుకోలేదు ఆయన ధర్మాన్ని తెలుసుకోకుండా అంటే వేదార్థమును తెలుసుకోకుండా గురుకుల నుంచి వాపసు రావద్దు అనే విషయం మనకి ఈ అనుశాస్తి అనే వాక్యాన్ని బట్టి స్పష్టమవుతోంది అధీత వేదస్య వేదమంతా చదువుకున్న వారికి ధర్మ జిజ్ఞాసా అకృత్వ ధర్మ విచారాన్ని చేయకుండా అంటే వేదార్థాన్ని తెలుసుకోకుండా గురువుల నుంచి కంగారు పడి ఓ ఏడాదిలో తెలిసేసుకోవచ్చు ఏడాది రెండేళ్లలో తెలిసేసుకోవచ్చు మంత్రభాగానంత వల్లించడానికి ఆరు ఏడేళ్ళు పడుతుంది వన్ ఆర్ టూ ఈ సంస్కృతం కూడా చదువుకుని ఒక రెండేళ్లలో చదివేసుకోవచ్చు మంత్ర భాష్య ఉందా కూడా చెప్పే వేద భాష్యం ఉంటా రెండేళ్లలో చెప్పేసేయచ్చు ఏమీ కష్టమేం కాదు కొంచెం ఆ పడిపోతే ఎవ్రీథింగ్ వెల్ ఫ్లో స్మూత్ అదేం పెద్ద నాట్ ఎవరికి అది కూడా పూర్తి చేసేసుకుని చక్కగా ఎప్పుడు ధర్మ విచారము వేదంలో ఏం చెప్పారు మన కర్తవ్యమేమి ఏ సందర్భంలో కర్మ ఎప్పుడు ఉపాసన ఎప్పుడు జ్ఞానం అన్నీ వాడికి క్లియర్గా తెలుస్తూ ఉంటాయి ఆ పరిస్థితిలో వాపసు రావాలి ఎంబీబీఎస్ చేసేసి హౌస్ సర్చింగ్ చేయకుండా వాపసు వచ్చేయచ్చా నో ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ నేను ఎంబీబీఎస్ హౌస్ సర్చింగ్ చేయలేదండి చెయ్యను కూడాను అంటే he had been given license in america <laughs> ikkada license akkarlo ivaru pondai here lybiding society islo license idu ikkada license akkarlo mona license manaki manave istam license kavali ante ivvaledha kana inda jabardast loha so inna inna lybiding society they want to give practice license to practice and then he could not practice a householder man ga amar veerla house thing chestirala ee ee da lad ఇది ధర్మ జిజ్ఞాస అవు చాలండి వాళ్ళించింది చాలా ఇంకా అక్కర్లేదంటే కుదరదులాగా యూఆర్ నాట్ అలౌడ్ టు గో వెల్ గా ఇట్ ఇస్ నాట్ కంప్లీట్ అనే విషయం మనకి ఈ వాక్యాన్ని బట్టి స్పష్టమైంది తర్వాత బుద్ధ్వా కర్మాణికస్మృతే స్మృతికారులు కూడా అలాగే చెప్పారు మనస్మృతికారుడు చెప్పాడు కర్మలు చేయండి కానీ బుద్ధ్వా కురుత తెలుసుకుని చేయాలంటే తెలియకుండా బండపడిగా చేయకూడదు పని సో కర్మల్ని తెలుసుకుని చేయాలి ఇప్పుడు మీరు సంధ్యావందనం చేస్తున్నారనుకోండి దర్శన స్వరూపం కొద్దో గొప్ప తెలుసుకు చేయాలి పితృశ్రాద్ధం చేస్తారు కొద్దో గొప్ప తెలుసుకు చేయాలి వివాహం చేస్తారు తల్లిదండ్రులు కొడుక్కు చేస్తారు వాడు యువకుడు వివాహం చేసుకుంటున్నాడు వివాహం చేస్తారంటే వాళ్ళు చేశారు కాబట్టి వీడు చేసుకుంటున్నాడని కాదు కదా వీడు యోగ్యమైన వయస్సు వచ్చిన వాడు కదా కొన్ని ఉపనయనం అంటే తల్లిదండ్రులు చేశారు వాడు చేసుకున్నాడు వాడికి తెలియదు తెలుసుకునే వయస్సు కూడా కాదు వివాహానికి ఏం సమస్య వచ్చింది వివాహం అనేప్పటికీ అన్ని వయస్సు అన్నీ తెలుసుకునే సందర్భమే అందులో వాటి తెలుసుకోవాలి వివాహం అనగానేమి వివాహ ధర్మం యొక్క స్వరూపం ఎట్టిది సో దాంట్లో ఉండేటువంటి ఏ ఫంక్షన్స్ ఉన్నాయో వాటి లక్షణాలు ఏమిటి ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకునే అవసరం ఉంది నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా దీని మీద నేను పుస్తకం ఒకటి మినిమం వివాహం గురించి తెలుసుకునే సమాచారం అంతా పోగేసి ఓ బుక్ ఒకటి రాశాను ఎప్పుడో కాలంలో ఆ మార్కెట్లో అవైలబుల్గా ఉంది నా లేదు ఇది అవైలబుల్ ఉంది మార్కెట్ గోపాల్ పబ్లికేషన్స్లో అనుకుంటున్నారు ఆ సంగతి నేను మొన్న చూశాను ఎవరో పుస్తకంలో లిస్టులో ఉందో ఈ పుస్తకం పేరు కూడా వివాహ సంస్కారము వివాహ సంస్కారము అనే పుస్తకం గుల్లి పుస్తకం దాంట్లో మ్యారేజ్ ఫంక్షన్ తెలి తెలుసుకునే సమాచారం అంతా ఉంది దాంట్లో పురోహితులు కూడా దీన్ని పెట్టుకుని రిఫర్ చేసుకుంటుంటే నేను చూశాను నిజంగా అప్పట్లో ఒక ఒక ప్రాజెక్ట్ చేసి నేను చాలా కష్టపడి తయారు చేశాను ఆ సో ఆ పుస్తకం ఎదురుగా ఉంటే పురోహితుడికి ఇంక ఎక్కడికి చూసుకోలేదు దాంట్లో మంత్రాలు చెప్పేసుకుంటాయి కదా దాంట్లో ఇచ్చిన వివరణ చూసేసుకుంటే మొత్తం ఎవ్రీథింగ్ యూస్ మా వెరీ సింపుల్ బుక్ సమ్ సెవెంటీ ఎయిటీ బుక్ అంతకంటే ఉండదు సమాచారం ఇంకే మొత్తం అన్ని చెప్ చెప్పుకుంటే ఇంతలా సారం తీసి నేను కేవలం సారమే సో ఎనివే తెలు బుద్ధ్వా కర్మాని గురుత యువకులు కూడా చక్కగా వివాహం చేసుకునే ముందు కొంత సమాచారం వివాహం అంటే ఏమిటి ఆ వివాహంలో నెత్తి మీద జీలకర్ర బెల్లం పెడతారు ఎందుకు పెట్టాలి జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి మరో ఎందుకు పెట్టకూడదు ఇలాంటివన్నీ సందేహాలు ఉంటాయి అవి తెలుసుకున్నాయి తర్వాత స్నాతకం అంటే ఏమిటి తర్వాత మంగళసూత్రధారణం యొక్క అర్థం ఏమిటి వీళ్ళంత పొడుగు సమాసాలతో సంకల్పం అడుగుతా దాని అర్థం తర్వాత రా సన్ని మీద కాలు పెట్టిస్తారు అవిటి చేత దానికి ఇలా నల్లపూసల దండ కడతారు దానార్థమైనది సో ఇవన్నీ వీటి సమాచారం అంతా తెలుసుకుని ఉండాలి శేష హోమము ప్రధాన హోమం ఈ మాటలు ఈ వచ్చిన వాళ్ళు అంటలేదు వినబట్టలేదు ఒకప్పుడు అనివరు ఒకప్పుడు అనివారు తర్వాత దీంట్లో సంస్కృతంలో ఉండే పదాలని తెలుగులోకి వచ్చి డిస్ట్రాప్తి చేసేసి చాలా ఉంటాయి నాగవల్లి అంటూ ఉంటారు మనవాళ్ళు నాగవల్లి కాదు అది ఎవడో పెట్టాడు ఆ పేరు నాకబలి నాక బలి నేను రాసే నా అవసరంలో ఉంది ఇదంతా కూడా సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే బుద్ధ్వా కర్మాని పురువేత మీరు ఏ కర్మని వైదిక కర్మ చేసినా పూజకి సంబంధించిన ఏ కర్మని చేసినా బుద్ధ్వారువేత తెలుసుకుని చెయ్యాలండి మనం ఏదో కర్మ చేస్తున్నాం ముందేనా చేసిన తర్వాత నేనా తెలియలేక లేదా కొద్దు గొప్ప తెలిస్తే దాని మీద దృఢ నిశ్చయం ఏర్పడుతుంది ప్రేమ ఏర్పడుతుంది అది ముఖ్యం కర్మ అదంతా శోభ నిర్వతం తెలుసుకుని తాత్పర్యం తెలుసుకుని అప్పుడు మనస్సును ఏకాగ్రం చేసి శ్రద్ధతో ఎర్నెస్నెస్ అంటారు ఆ ఉత్సాహంతో అర్థము ఉత్సాహాన్ని కలిగిస్తుంది మీరు అందరం చెప్తున్నారు అనుకోండి తైత్రియ్య అర్థం ఫ్లాష్ అవుతుంటే అంతా అసలు మీరు ఈ ప్రపంచంలో ఇంకో జ్ఞాన ప్రపంచంలో ఉంటాం సో అటువంటి ఉత్సాహాన్ని సంపాదించుకుని కర్మల్ని చేయాలి బుద్ధ్వా కర్మానికి బుద్ధం శరణం అన్విచ్చారు శ్రీకృష్ణ బుద్ధం జ్ఞానం ఉండవు బుద్ధవు శరణం అనిపించారు శరణం అంటే విశ్రాంతి స్థానం సో నేను ఐఆమ్ కంఫర్టబుల్ అని నువ్వు ఎప్పుడు అనొచ్చో తెలిసినా జ్ఞానాన్ని పొందినప్పుడు ఏ అంశంలోనైనా సరే సో ఇప్పుడు దాన్ని మీరు జర్నీ చేయబోతున్నారు అనుకోండి ఈ షుడ్ నో ఆల్ ది బేసిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది జర్నీ అప్పుడు మీకు యాంగ్జైటీ ఉండదు బేసికల్లీ ఐ నో ఎవ్రీథింగ్ అబ్ ఓకే స్వల్పం ఏదైనా ఆల్టరనేషన్స్ వస్తే యూ కెన్ హ్యాండిల్ దెమ్ దెన్ అండ్ దెన్ బట్ బేసికల్గా మీకు విషయం తెలుసు ज्ञा के बुद्धा कर्मा कुट इत स्मृपे सर कथ मनुषास्ती अशासनारे यद अशासनमेंट अभी सत्य प्रमाणावगत वक्तव्य वो नि वक्त वद ఏది చెప్పడానికి అవసరం ఉందో అదే చెప్పాలి ఊరికే ఆ అసందర్భపు ప్రసంగాలు చేయటము ఆ వాక్ శక్తిని దుర్వినియోగం చేయటం తప్పు అవసరమో అంతే సమాచారం చెప్పాలి ఊరికే అనవసరపు కబుర్లు సత్యం అదా అన్నారు కదా నేను సత్యమే చెప్తాను అని సత్యం చెప్పడం మొదలు దట్ ఈస్ వాట్ ఏ సత్యమే చెప్తున్నానండి అని కావున మీ చుట్టూ తెలబడిపోతున్నట్టుంది మధ్యకాలంలో కానీ ఎందుకంటే మీకు ఎందుకంటే మీకు ఎందుకంటే సత్యం వదా ఇదే సత్యం వదే అలాగే అనవసరం అంటే శంకర్లు ఏమంటున్నారు వక్తవ్యం వక్తవ్యం అది చెప్పదగ్గదైతే సపోజ్ ఏదైనా ఒక అనారోగ్య లక్షణం మీరు గుర్తుపెట్టారనుకోండి అది ఆయనకి మంచి చెప్పడం అవసరం చెప్పి మనం సూచన కూడా ఇస్తే వారు టేక్ కేర్ అని దాంట్లో మీ ఈ మధ్యన ఇలా ఉన్నారు అది దట్ ఈజ్ డిస్సీగా వచ్చే ప్రమాదం ఉంది మీరు ఈ జాగ్రత్త తీసుకోండి దట్ ఈజ్ వక్తవ్యం అంతే ఏ సందర్భం లేకుండా ఏదో మాట్లాడడం ఆ ప్రెషర్ ఏదో ఉంటుంది మాట్లాడడం అలా మాట్లాడతాం సత్యం వద అన్నారు సత్యమే చెప్తున్నామని అలా మాట్లాడాలి వక్తవ్యం దీన్ని దీన్ని దీనికి కొంత విచారం ఉన్నది దీన్ని ఏమంటానంటే పరిసంఖ్యా విధి అంటారు సత్యం వద అంటే అసత్యం మావదా అని సత్యమును పలుకవలను అంటే అర్థమేంటి అసత్యమును పలుకరాదు అని అర్థం సో వక్తవ్యం చెవద అది చెప్ప చెప్పే సందర్భం ఉండాలి తర్వాత రోమర్ మాంగరింగ్ లాగా యథాప్రమాణ అవగతం మీకు తెలుసుండాలి అవగతం ఎలా తెలుసుండాలి యథాప్రమాణ అవగతం సరైనటువంటి పద్ధతిలో శాస్త్రీయమైన పద్ధతిలో జ్ఞాన సాధనము ప్రమాణము జ్ఞాన సాధనము ద్వారా తెలుసుండాలి అంటే జ్ఞాన సాధనం అంటే ఏమిటో తెలిసినా మీరు కంటితో చూసినది అయి ఉండాలి లేకపోతే మీరు బుద్ధితో తెలుసుకున్నది అయి ఉండాలి లేకపోతే ఇంకొహడు నమ్మదగ్గవాడు ప్రమాణభూతుడైన వ్యక్తి చెప్పినది మీరు చెప్పాలి త్రీ ప్రమాణ ప్రత్యక్షం కంటితో చూసిన అనుమానము బుద్ధితో తెలుసుకున్నది శబ్దము అంటే ఆప్తుడు చెప్పిన వచనం ఎవండి అక్కడ పరిస్థితి అలా ఉంది మీరు ఈ విషయాన్ని తెలుసు రేషన్ మాకు తెలిసిన ఆప్తవాక్యం నాకు తెలిసిన దృష్టాంతం ఏంటంటే ఆ ఉండదు రేషన్ కార్డుకి షుగర్ వచ్చింది కదా మీరు కూడా వెళ్ళండి అని మనం సమాచారం నైపుణ్యం ఒకని చాలా సంతోషిస్తాడు బికాస్ ఎప్పుడైతే ఆయన అంతకుముందు నిన్న సాయంకాలమే రేషన్ కార్డుకి వెళ్ళొచ్చాడు అది ఏ మూసి అది షుగర్ ఇస్తున్నారనే సమాచారం ఇస్తే గబుని పరిగెత్తుకు వెళ్ళాలి లేకపోతే అది ఖర్చు అయిపోతుంది ఆ తర్వాత కార్డు పట్టుకు వెళ్తే నా దగ్గర షుగర్ లేదంటాడు ఇలా ఉండేది ఒకప్పుడు షుగర్ రేషన్ షుగర్ అంటే ఇప్పుడు ఈ సమస్యలు లేవు కానీ ఒకప్పుడు సోషలిజం రోజుల్లో ఇట్ వస్ ది సిచ్యువేషన్ ఎప్పుడు షుగర్ వస్తుందా అని అలా ఎదురు చూస్తూ వెళ్ళాం ఈ సమాచారం ఇట్ యూజ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కిరసనాయులు రేషన్ షుగర్ ముందు ఈ కిరసనాయులు ప్రారంభం కొంతకాలాలు వదిలిపోయింది ఈ షుగర్ ప్రారంభం కంటిన్యూ అయ్యి తర్వాత ఈ మధ్యనే అది కూడా వదిలిద్ది సో యూ గో టు ది మార్కెట్ అండ్ పర్చేజ్ బట్ నెహ్రూబి నెహ్రూబియన్ సోషలిజంలో ఇస్ వస్తి సిస్టమ్ నెహ్రూ గారు అని ఒక వ్యక్తిగా నేను అంటలేదు ఆ సిస్టమ్ గురించి నేను అంటున్నా సో ఆ సమాచారం వచ్చిందనుకోండి ఐ మై సెల్ఫ్ ఇన్ఫార్మ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అయ్యా షుగర్ వచ్చింది అంటే చాలా సంతోషం ఉంది థ్యాంక్ వెరీ మచ్ అని పాపం యథాప్రమాణ ఒక అని చెప్పాలి మీర వెళ్ళేప్పుడు అక్కడ అది రోబర్ అండి ఆసారీ ఓట్ ఇంటారు అది ఆప్తవాక్య పోంటారు కాబట్టి మీకు తెలిసి ఈ మూడు ప్రమాణాల ద్వారా మీకు తెలిసి దాన్ని చెప్పడం ద్వారా ఒక ఉపకారము ఉన్నది మీకైనా ఉపకారం ఉండాలి ఎదురు వాడికైనా ఉపకారం ఉండాలి ఎవరికో వాళ్ళకి కొంత ప్రయోజనం ఉండాలండి ఇహంపరం రెండు ఉండాలన్నట్టుగా సో అటువంటి వాక్యాన్ని మాత్రమే పలకాలి శాస్త్రం తర్వాత తద్వత్ ధర్మంచరా అదేవిధంగా ధర్మములు చేయము తద్వత్ అంటున్నారు ఆయన తద్వత్ అంటే కర్తవ్యం యథాప్రమాణావృతం ధర్మంచర అని ఇప్పుడు చేయమని చెప్పింది శాస్త్రం తీర్థస్నానంలో మొదలుపెట్టి కన్యాకుమారిలో మొదలుపెట్టి మీరు తీర్థస్నానాలు చేసుకుంటూ పోతే ఒక జీవితకాలం చాలా అలా కాదు సందర్భ శుద్ధిని బట్టి సందర్భాన్ని బట్టి ధర్మం తర్వాత ఆ ధర్మాన్ని కూడా మీరు తోచిన ధర్మం మీరు చేయటం కాదు కథాప్రమాణావగతం ధర్మాన్ని కొంత తెలుసుకుని సందేహం వచ్చినట్లయితే మహాత్ముని అడిగి విషయాన్ని తెలుసుకుని చేయాలి కథాకర్మాన్ని కొంచెం ధర్మం జరా ధర్మాన్ని చేయాలి ధర్మ ఇది अठेयाना साम वचन सत्यादि विशेष निर्देशा धर्म पदा की चला विस्तृत मैंने अर्थाने चेच् संकोचे संदर्भाँ सत्यंप सत्यम चंद जप, धर्म कदा धर्मे కాబట్టి ధర్మశబ్దానికి సామాన్య ధర్మము అని అర్థం చెప్పారనుకోండి దాంట్లో సత్యాన్ని పలకడం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కానీ ఇక్కడ మరి సత్యం పద అని చెప్పి ధర్మంజరా అంటున్నారు కనుక ఈ ధర్మంజరా అనేదానికి సంకోచంలో అర్థం చెప్పాలి మనం ఏమిటా సంకోచము అంటే విశేషధర్మములు ధర్మ అనే పదానికి అనుష్ఠేయానం సత్యాది విశేష నిర్దేశాలు సత్యమో మొదలైనటువంటి విశిష్ట ధర్మాలని చెప్పడమే అయింది స్పెసిఫిక్ ధర్మాలు విశిష్ట ధర్మం స్పెసిఫిక్ ధర్మాలని మనం యథాప్రకారంగా వరుసపెట్టి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి అవి కూడా ధర్మాలే అవి చెప్పి మళ్ళీ ఇక్కడ ధర్మ అని గనక ఈ ధర్మశబ్దానికి అర్థం ఏంటంటే సామాన్య వచనం ఇనే జనరల్ వే అనుష్ఠేయానా గివెన్ సిచ్యువేషన్ అండ్ ఈ గివెన్ సమ్ స్టాండ్స్ మీ ముందు కర్తవ్య రూపంగా ఉపస్థితమైనటువంటి దానికి ధర్మము అని పేరు ధర్మ ఇది అనుష్ఠేయా జనరల్ స్టేట్మెంట్ ఆఫ్ వాట్ ఆఫ్ దోస్ టాస్క్ బిఫోర్ యూ యాజ్ డ్యూటీస్ అనుష్ఠేయా అంటే అది డ్యూటీ అనే రూపంలో మీ ముందు వచ్చి నిలబడుతున్నది దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది అర్థం చెప్పాల్సి ఉంటుంది తర్వాత స్వాధ్యాయాత్ అధ్యయనాత్ మా ప్రమాద ప్రమాదం మా కార్షీ స్వాధ్యాయా మా ప్రమాద స్వాధ్యాయము నుండి మా ప్రమాద సో ప్రమాదమును చేయవద్దు అంటే జారిపోవుట అని అర్థం అవుతాం అక్కడ సందర్భంలో విస్మరణము అంటే మరిచిపోవుట అని అర్థం ప్రమాద శబ్దానికి మరిచిపోవడం ఇప్పుడు మనం కొన్ని అంశాలు మరిచిపోతూ ఉంటాం వేటిని మరిచిపోతామో తెలిసిన వేటి ఎందు మనకి పూర్తి శ్రద్ధ ఉండదు ఆ పూర్తి శ్రద్ధ అనేది మరో చోట నిహితమై ఉన్నప్పుడు మరోవైపుగా ఆ పూర్ణ శ్రద్ధ వెళ్ళిపోయినప్పుడు ఇది మరిచిపోతాం ఇప్పుడు మీరు ఏదో మనస్సులో ఏదో ఆలోచించుకుంటూ మరో దృష్టిలో ఉన్నారనుకోండి కూరలో ఉప్పేయడం మర్చిపోక అదే పాకము అంటే వంట వండడమే దాని ఎందే పూర్తి శ్రద్ధ పెట్టారనుకోండి మర్చిపోవాలి కాబట్టి మరుపు ఉన్నది అది సందర్భాన్ని పెట్టు సపోజ్ ప్రయాణ హడావిల్లో ఉన్నారనుకోండి ఏదైనా ఒకటి మర్చిపోవచ్చు ఎందుకంటే మనస్ శ్రద్ధ ఎక్కువ